ధితా సమాం శంకరాచార్యమ్యమాే గురుపరా బంధుగణ మనం ఫలోధ్యాయంలో ఉన్నాము నాలుగైదు శ్లోకాలు చూస్తున్నాము నాలుగైదు శ్లోకాలు కలిపి ఒకే వాక్యము అని కూడా అనుకున్నాము సార్ అందాము బుద్ధిర్మ్మోహమా సత్య సుఖం దుఃఖం భవ భావయమే అహింసా సమతదానయ్యశో భావా భూత మత పృథగ్విధా సుఖము దుఃఖము ఈ రెండు కూడా నాయ సకల ప్రాణులకు కలుగుతాయి సుఖము అంటే ఒక మనస్సు యొక్క స్థితి ఒక మానసిక స్థితి దానికి ఇంకా వర్ణనలు డెఫినేషన్స్ అక్కట్లా మీకు తెలుస్తూ ఉంటుంది మనస్సు యొక్క ఒకనొక ఉల్లాసముతో కూడిన అవస్థ అది కొద్దిసేపు ఉంటుంది ఆ తర్వాత పోతుంది ఇప్పుడు ఎదుర మీకు నచ్చిన సమాచారం వచ్చిందనుకోండి ఫోన్ వచ్చింది అనుకోండి ఫోను రింగ్ మంచిగా చెడా అని తెలీదు సో ఇటు అటుగా కాకుండా మామూలుగా వెళ్ళి ఫోన్ తీస్తారు ఏమిటా అని ఎదురు చూస్తారు వాళ్ళు చెప్తారు ఏదో అది విన్న అది చాలా గుడ్ న్యూస్ అనుకోండి మీ మనస్సు మంచి ఉల్లాసాన్ని పొందుతుంది ఎంతసేపు ఉంటుంది ఉల్లాసం ఐదు నిమిషాలు ఉండొచ్చు లేదా పావు గంట ఉండొచ్చు అరగంట ఉండొచ్చు మొత్తానికి కొద్దిసేపు ఉండి పోతుంది ఏమండి ఒకప్పుడు ది ఆపోజిట్ మీరు అనుకున్న పని అవలేదు అది ఆగిపోయింది అని ఏదో వార్త వస్తుంది అప్పుడు మనస్సుకి ఒక రకమైన దుఃఖం కలుగుతుంది ఈ విధంగా రోజు రోజు మొత్తం మీద మీరు లెక్క వేసుకుంటే బహుశా ఓ అడదని సార్లు సుఖం వారు అడగని దుఃఖం కలుగుతూ ఎన్నో సార్లు సుఖం అని అనిపిస్తుంది మళ్ళీ దుఃఖం అనిపిస్తుంది పోతుంది సో ఈ సుఖదుఖములు అనేవి ఒక ప్రవాహంగా అలా వస్తూనే ఉంటాయి ఒకప్పుడు ఈ సుఖ దుఃఖములు ఇప్పుడు నేను చెప్పినంత సరళంగా ఉండకపోవచ్చు కొంచెం గాఢంగా లోటుగా ఉండొచ్చు ఏదో మనం ప్రేమించే వ్యక్తి దూరం అవడమో లేకపోతే జగత్ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవడమో అటువంటి ఘటనలు ఘటిల్లినప్పుడు ఆ కలిగే దుఃఖము చాలా గాఢంగా ఉంటుంది అలాగే మనం కోరుకున్న పెద్ద కోరిక తీరినప్పుడు కలిగే సుఖం కూడా చాలా గాఢంగా లోతుగా మన మనస్సు మీద గట్టి ముద్రపడుతుంది అయినా కూడా ఆ సుఖ దుఃఖాలు కూడా వచ్చిపోయి అంటే ఎక్కువసేపు ఉంటాయి పోతాయి సో కశ్యైకాంతం సుఖముపనతం దుఃఖమేకాంతతో అని మహాకవి కాళిదాస్ అంటాడు సో చక్రనేమిక్రమేణ అని ఓ మాట ఉన్నది చూడండి ఒకడు ఎవడైనా ఈ సృష్టిలో ఒకడు సుఖము తప్ప దుఃఖం అంటే ఏమిటో ఎరగడు అలాంటి వాడు ఎవడైనా ఉంటాడా ఉండడు కశ్యేకాంతం సుఖముపన్నతం దుఃఖం ఏకాంతతోవా సో ఇంకొకడు వాడి జీవితంలో దుఃఖం తప్ప ఇంకేమీ ఎరగడు అలాంటి వాడు ఎవడైనా ఉంటాడా ఉండడు మహారాజు కానీ అత్యంత సామాన్యుడు కానీ ఎవడైనా కానీ ధని ధనవంతుడు కానీ నిర్ధనుడు కానీ సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది రెండు కూడా ఉంటాయి సో ఈ సుఖదుఖముల ఈ ఈ ప్రవాహము అది చక్ర నేమిక్ర నీచైర్గుపరిత్య దశ చక్ర నేమిక్రమేణ అని కాళిదాసు సో ఈ చక్రానికి నీళ్లు తోడే చక్రం ఉంటుంది ఘటీ యంత్రం ఉంటుంది అంటే చక్రానికి బకెట్స్ కింద కట్టు ఉంటాయి ఓ హాఫ్ ఎ డన్ బకెట్స్ కింద కట్టు ఉంటాయి ఆ చక్రం అలా తిప్పుతూ ఉంటే ఈ ఎంటీ బకెట్ నూతులోకి వెళ్తుంది నీరు నింపుతున్న పైకి వస్తుంది పైకి వచ్చేప్పుడు బకెట్ ఫుల్ ఉంటుంది పైకి రాగానే దాంట్లో ఉన్న నీళ్ళన్నీ పడిపోతాయి ఖాళీ అయిపోతుంది ఎంటీ అయిపోతుంది ఎంటీ మళ్ళీ కిందకి పోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బకెట్ ఫుల్ సుఖం అనుకోండి బకెట్ ఎంటీ దుఃఖం అనుకోండి ఇంట్లో సుఖం ఎంతసేపు ఉంటుంది దుఃఖం ఎంతసేపు ఉంటుంది ఈ సుఖ దుఃఖాలు ఇలాగా ప్రవాహ రూపంగా అలా తిరుగుతూనే ఉంటాయి ఒక రోజులోనే అరడ రెండు సుఖం అరడ రెండు సార్లు దుఃఖం కలిగినా మీరు అలాగే జీవితాన్ని చూస్తుంటే కొంతకాలం సుఖంగా ఉంటుంది ఓవరాల్గా కొంతకాలం సుఖం అనిపిస్తుంది ఇంకో కాలఖండంలో మరో భాగ కాలాంశంలో దుఃఖం అని అనిపిస్తుంది ఇండియా క్రికెట్ టీం లాగా లేదా అన్ని విక్టరీస్ విక్టరీస్ అలా కొంతకాలం నడుస్తుంది ఆ తర్వాత ఇంక మళ్ళీ డౌన్ ఫాల్ అయిపోయి ఏ ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేరు అన్నీ ఓడిపోతున్నారు బంగ్లాదేశ్ కూడా ఓడిపోతారు అనే పరిస్థితికి చేరుకుంటుంది మళ్ళీ ఎప్పుడూ తిరగబడుతుంది సో ఆ విధంగా అప్ అండ్ డౌన్ అలా తిరుగుతూనే ఉంటాయి సుఖం దుఃఖం వెదర్ కూడా అలాగే వెదర్ చాలా బాగుంది అని మనం అనుకున్నంతసేపు పట్టదు మళ్ళీ వెదరు ఆపోజిట్ వెదర్ వచ్చేస్తుంది సో ఇప్పుడు చూడండి ఎండలు ఎలా ఉన్నాయో ఈ ఎండలు ఎలా తీవ్రంగా ఉన్నాయి చాలా కష్టం అని మనం అనుకుంటూ ఉంటాము ఈ లోపలనే ఎండలు పోయి వర్షాలు వచ్చేస్తాయి వర్షాలు వచ్చేస్తే ఈ వర్షం పడితే బాగుందిండ్రా అని ప్రార్థించిన వాళ్ళే అమ్మ బాబా ఈ వర్షంతో రోడ్లన్నీ ఎలా ఉన్నాయో కదలేకపోతున్నామని వాళ్ళే మళ్ళీ ఆపోజిట్గా కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సుఖ దుఃఖములనేవి అలాగ ప్రవాహ రూపంగా వస్తూ ఉంటాయి వాటి వాటి యొక్క లక్షణం మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు గాలి పీల్చారనుకోండి గాలి విడిచిపెట్టారనుకోండి గాలి పీల్చినప్పుడు దేహానికి ఆక్సిజన్ బాగా సప్లై వచ్చి సెల్స్ అన్నిటికీ కూడా కణములు దేహంలో ఉండే కణములన్నీ కూడా ఆ ప్రాణశక్తితో ఉజ్జీవితములయ్యి గాలి పీల్చినప్పుడు ఎంతో ఒక ఒక సుఖానుభవం కలుగుతుంది గాలి విడిచిపెట్టేసినప్పుడు కొంచెం ఆపోజిట్ కలగచ్చు దుఃఖం కలిగింది అనుకోండి దుఃఖం అనుకోండి ఎంత దుఃఖం ప్రసరంత దుఃఖం మళ్ళీ పీల్చినప్పుడు సుఖం విడిచిపెట్టేస్తే దుఃఖం సో ఆ ఓ మెడిటేషన్ ఒకటి ఉంది ఆ మెడిటేషన్ చేయటం చేయటం యొక్క అభిప్రాయం సుఖమనేది స్థిరం కాదు దుఃఖం కూడా స్థిరం కాదు ఏది స్థిరం కాదు అని తెలుసుకోవడమే ఆ మెడిటేషన్ యొక్క ప్రయోజనం ఓ సందర్భంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే ఆగమాపాయునోనిత్యాహాస్తితివభారత రెండో పాదం రెండో సగం మొదటి సగం మాత్రాస్పరిశాస్తు కౌంటేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఇప్పుడు వేసవి కాలం ఎండలు బాగా కాస్తున్నప్పుడు చల్లటి ఐస్వేదన లేకపోతే చల్లటి గాలి తగిలిందనుకోండి సుఖం అనుకుంటుంది అదే చల్లటి గాలి శీతకాలంలో చలి ఉనికిస్తున్నప్పుడు అదే గాలి తగిలితే మహా దుఃఖం అనిపిస్తుంది శీత ఉష్ణ ది అపోజిట్ ఆల్సో ట్రూ ఇప్పుడు వేడి గాలి తగిలిందనుకోండి అక్కడ ఏదో మంట వేస్తే ఆ వేడి గాలి తగిలింది చాలా కష్టం అనిపిస్తుంది దుఃఖం అనిపిస్తుంది అదే వేడి గాలి బాగా చలి ఎక్కువ ఉన్న రోజుల్లో అదే వేడి గాలి తగిలితే చాలా హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ ఇంద్రియములు మనస్సు వీటి యొక్క వ్యాపారములు ఇంద్రియములు వాటి వాటి పనులు చేస్తూ ఉంటాయి మనస్సు కూడా అలా నిరంతరంగా చెలిస్తూ ఉంటుంది దాని యొక్క పరిణామ రూపంగా దాని రిజల్ట్ ఏమిటంటే సైకిల్లాగా నిరంతరంగా సుఖదుఖాలు వస్తూ ఉంటాయి ఇది మనందర అనుభవం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సుఖదుఖములు ఎక్కడి నుంచి వస్తాయి అని ఒక ప్రశ్న ఇప్పుడు ఈ చుట్టూ ఉండే ప్రకృతిలోంచి వస్తాయి అని సాంఖ్యులు చెప్పారు వాళ్ళ సిద్ధాంతం అలా ఉంది చుట్టూ ఉండే ప్రకృతిలోంచి మనకి సుఖ దుఃఖాలు వస్తాయి అని అంటారు వాళ్ళు ఓ రకంగా సాంఖ్యులు ఫిలాసఫర్స్ ఆ తత్వాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి ఒక యోగ్యమైనటువంటి విచారం చేసి ఓ అభిప్రాయానికి వస్తారు సైంటిఫిక్ అండ్ రేషనల్గా ఆలోచించే అభిప్రాయానికి వస్తారు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మన చుట్టూ ఉండే ప్రకృతి మనకు సుఖాన్ని దుఃఖాన్ని కూడా ఇస్తూ ఉంటుంది అని చెప్పారు బాగానే చెప్పారు కొంతవరకు బాగానే ఉండాలి మీమాంసకులు ఉన్నారు కర్మ మీమాంసకులు వాళ్ళు ఏమన్నారంటే ఈ మనం చేసినటువంటి కర్మ ఒక అపూర్వం పుడుతుంది కర్మ నుండి ఒక అపూర్వం పుడుతుంది అపూర్వము అంటే ముందు లేని ఒకనొక క్వాలిటీ పూర్వం అంటే అంతకు ముందు ఉన్నది అది లేని ఒక క్వాలిటీ ఒక సంస్కారం మనలో పుడుతుంది ఆ కర్మ చేసిన మూలంగా ఇప్పుడు ఒక యజ్ఞం చేశాడు అనుకోండి యజ్ఞం చేయకముందు అదే మనిషికి యజ్ఞం చేసిన తర్వాత అదే మనిషికి తేడా ఏమి అంటే ఫిజికల్గా తేడా ఏమి అదే మనిషి కానీ ఆ యజ్ఞం చేయడానికి ముందు ఆయన ఎందు ఆ కర్మ అపూర్వము లేకుండే కర్మాపూర్వము అంటారు కర్మ నుండి పుట్టే అపూర్వం అది ఆయనలో లేదు ఈ కంటికి కనపడేది కాదు అలాగ మీమాంసకులు దాన్ని వ్యాఖ్యానించారు ఆ యజ్ఞం చేసిన వెంటనే కర్మ పూర్తి అయిపోయిన వెంటనే ఆయన ఎందు ఆ కర్మాపూర్వము నెలకొని ఉన్నది కర్మాపూర్వం పుట్టి ఆయన ఎందు నెలకొని ఉన్నది సో ఆ విధంగా ఈ కర్మ అపూర్వములు మన ఎందు ప్రతి కర్మ యొక్క అపూర్వము మన ఎందు అది నెలకొని ఉండి అది పరిపక్వమైన ఫలాన్ని ఇస్తుంది అది కర్మ మంచి కర్మ అయినట్లయితే సుఖరూపమైన ఫలాన్ని ఇస్తుంది చెడు కర్మ అయినట్లయితే దుఃఖరూపమైన ఫలాన్ని ఇస్తుంది సో ఈ విధంగా సుఖ దుఃఖాలు మనకి కర్మ అపూర్వం నుంచి వస్తాయి అని మీమాంసకులు చెప్పారు వాళ్ళు ఈశ్వరుణ్ణి వాళ్ళు అంగీకరించలేరు వేదాంతులు యొక్క ప్రక్రియ చాలా విలక్షణంగా ఉంటుంది ఈ సందర్భంలో వేదాంతులు ఏమన్నారంటే చూడండి ప్రకృతి నుంచి సుఖదులు స్వతంత్రంగా ఏమీ రావు ప్రకృతి స్వతంత్రంగా సుఖదుఖాలను ఇవ్వగలిగే సామర్థ్యం ప్రకృతికి లేదు ప్రకృతి జడము అలాగే కర్మ అపూర్వం కూడా జడమే అది కూడా స్వతంత్రంగా సుఖదుఖాలను ఇవ్వలేదు ఫల ఉపపత్తే అని బ్రహ్మసూత్రంలో ఒక బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం మనం పొందేటువంటి ఫలము అది సుఖరూపం కానీ దుఃఖరూపం కానీ అతహ ఆ పరమాత్మ నుండియే ఆ ఈశ్వరు నుండియే మనకి లభిస్తుంది కాబట్టి సుఖ దుఃఖములు ఈశ్వరుని నుండి లభిస్తాయి అని వేదాంతుల యొక్క సిద్ధాంతం నేను మీకు దార్శనికుల సిద్ధాంతం చెప్పాను దార్శనికులు అంటే తత్వశాస్త్ర ఫిలాసఫర్స్లో అనేక స్కూల్స్ ఉంటాయి కదా వాళ్ళ యొక్క సిద్ధాంతం చెప్పాను మీకు సుఖదుఖాలకు సంబంధించి ఇప్పుడు మీరు ఈ జ్యోతిషం వాళ్ళు వీళ్ళు ఉన్నారు వాళ్ళు దార్శనికులలో లెక్కకు రారు ఉన్న విషయం చెప్తున్నా మీకు జ్యో జ్యోతిషాన్ని జ్యోతిషం అంటే ఎస్ట్రాలమీ అంటలేదు నేను ఎస్ట్రాలజీ దాన్ని దర్శనాల్లో లెక్క వేయరు సో దర్శనములు అంటే పూర్వ ఉత్తర మీమాంసలు యోగ సాంఖ్యములు తర్వాత న్యాయ వైశేషికములు ఈ ఆరింటికి దర్శనములు అనిపారు అంతేగాని ఎస్ట్రాలజీ దర్శనం కాదు సమాజంలో ఏమైపోయిందంటే ఈ దర్శనముల యొక్క అధ్యయనం ఇంచుమించు లుప్తప్రాయం అయిపోయి ఇవి ఇవన్నీ పైకొచ్చాయి ఈ దర్శనాలు కానివన్నీ పైకొచ్చి అవి దర్శనముల స్థాయిని పొందినట్టుగా చలామణి అవుతూ ఉంటాయి కానీ వాళ్ళు చెప్పి ఉంటాయి వాళ్ళు ఏమని గ్రహాల నుంచి వస్తాయి సుఖ దుఃఖాలని చెప్తారు గ్రహాల నుంచి సుఖ దుఃఖాలు వస్తాయంటే కర్మ చేసుకున్న కర్మ నుంచి వస్తాయా సుఖ దుఃఖాలు గ్రహాల నుంచి వస్తాయా మరి చేసుకున్న కర్మల నుంచి వచ్చే మాట అయితే మళ్ళీ గ్రహాల నుంచి ఎందుకు వస్తాయి ఇంకా గ్రహాల నుంచి వచ్చే మళ్ళీ ఇంకర్మ ఎందుకు ఈ సుఖ దుఃఖాల కర్మ అనవసరం కదా ఈ పుణ్యపాప కర్మలు అనవసరం కదా ఏదో ఒకటి స్థిరంగా ఉండాలి కదా ఇప్పుడు మీకు గ్రహాలు సుఖ దుఃఖాలు ఇచ్చే మీరు పుణ్య పాప కర్మలు మీరు చేస్తున్న కర్మలకేమీ సంబంధం ఉండదు మీరు చేసిన కర్మల నుంచి శుభ దుఃఖాలు వస్తాయంటే మళ్ళీ గ్రహాలు నక్షత్రాలు నుంచి మధ్యలో ఇన్ని ఏజెన్సీలు ఇప్పుడు ఈ రోజుల్లో స్టేట్ గవర్నమెంట్ కూడా సింగిల్ విండో పాలసీ పెట్టారు ఎప్పుడైనా విన్నారా అలాంటి మాట ఏమి మీరు సింగిల్ విండో అని సింగిల్ విండో అంటే ఆరు ఏడు ఏ ఆరు ఏడు కలిపి ఒకే విండో దగ్గరికి మీ అప్లికేషన్ ఫారం పట్టుకెళ్తే ఆ విండోలోనే అన్ని సెటిల్ చేసి మీకు ఇచ్చేస్తారు పోనీ ఇవ్వకపోతే నోన్ చెప్పినా అక్కడే సెటిల్ అయిపోతుంది మీరు ఈ డిపార్ట్మెంట్ నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి అలా పరుగులు తీయక్కర్లేదు ఒకప్పుడు అలా పరుగులు తీయాల్సి వచ్చేది ఇప్పుడు సింగిల్ విండో పాలసీ అలాగే ఇక్కడ కూడా సింగిల్ విండో పాలసీ సుఖ ఈశ్వరుని నుండి మనకు లభించము సింగిల్ విండో పాలసీ ఆ సింగిల్ విండోయే ఈశ్వరుడు అయితే దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే సుఖం వచ్చినా ఈశ్వరుం నుంచే దుఃఖం వచ్చినా ఈశ్వరుం నుంచే అని తెలుసుకోవడంలో ఒక ప్రయోజనం ఉన్నది మీకు భక్తి ఉన్నట్లయితే భక్తి ఉన్నట్లయితే ఈశ్వరుడు సుఖ దుఃఖములను ఇచ్చు కర్మఫలప్రదాత అనేటువంటి ఆ భావన ఆ దృఢ నిశ్చయము మనకు చాలా గొప్ప ఊరటను కలిగిస్తుంది ఇప్పుడు భక్తి ఉండాలి ఈశ్వరునిపై భక్తి ఉండాలి ఇదంతా కూడా ఈ విభూతి యోగము ఇదంతా కూడా భక్తికి సంబంధించిన ప్రకరణం కనుక ఈశ్వరుని యొక్క మహిమలను విభూతులను మనం ఇప్పుడు అధ్యయనం చేస్తూ సో మనకి కలిగి జీవితంలో లభించే సుఖము దుఃఖము రెండు కూడా ఈశ్వరుని నుండియే లభించును ఈశ్వరుడే సుఖాన్ని ఇస్తాడు ఈశ్వరుడే దుఃఖాన్ని ఇస్తాడు ఈ సుఖం దుఃఖం ఎప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి సుఖం వచ్చినప్పుడల్లా ఇది నాకు ఈశ్వరుని నుండి లభించినది అని మీరు భావించారనుకోండి ఆ భావన వల్ల ఏమవుతుందంటే అహంకారము ఉండదు మనిషి సాధారణంగా మనిషి యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే సుఖం వచ్చినప్పుడు చూసారా నా నా గొప్పతనం అని అనుకుంటాడు దుఃఖం వచ్చినప్పుడు అది దాన్ని ఈశ్వరుడికి కనెక్షన్ ఇస్తాడు ఈశ్వరుడే ఇచ్చాడు దుఃఖము అని అనుకుంటాడు ఇప్పుడు బాగా ఆడి నెగ్వాడు అనుకోండి నేను కష్టపడి ఆడి గెలిచాను అనుకుంటాడు ఓడిపోయాను అనుకోండి అదృష్టం కలిసి రాలేదు నిజానికి ఈశ్వరుడని కూడా అంటారు ఉదాహరణకి బ్రెజిల్కిను ఇటలీకి ఫుట్బాల్ మ్యాచ్ అయిందనుకోండి ఫిఫా ఫుట్బాల్ మ్యాచెస్ ఇలాంటివి ఏవో మీరు ఎరుగుంటారు నేను దృష్టిాంతంగా చెప్తున్నాను సో వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్ బిట్వీన్ బ్రెజిల్ అండ్ ఇటాలి అప్పుడు ఏమైందంటే అనుకోండి అలా అయింది అనుకోండి అప్పుడు ఇటలీ వాళ్ళు ఓడిపోయి బ్రెజిల్ వాళ్ళు నెగ్గారు అప్పట్లో నెగ్గితే ఇటాలియన్ కోచ్ అండ్ ఇటాలియన్ ప్లేయర్స్ ఏమన్నారంటే గాడ్ ఈజ్ బ్రెజీలియన్ అని అంటే దేవుడు ్రెజిల్ దేశానికి చెందినవాడు కాబట్టి బ్రెజిల్ వాళ్ళకి అంటే దీంట్లో రహస్యం ఏంటంటే విజయాన్ని ఇచ్చేది దేవుడు అని వాడు ఎప్పుడు గుర్తించాడు ఓడిపోయినప్పుడు గుర్తించాడు ఓడిపోయినప్పుడే గుర్తించాడు బ్రెజిల్ వాళ్ళు దాట్ ఈస్ బ్రెజిల్ అని బ్రెజిల్ వాళ్ళు అనలేదు బ్రెజిల్ వాళ్ళు అన్నారు మేము కష్టపడి పనిచేసాం మా గోల్కీపర్ బాగా పనిచేశాడు మా స్ట్రైకర్ బాగా ఆడాడు అంచేత మేము నెగ్గాయమని చెప్పారు కోచిని పొగిదారు కోచ్ చాలా గొప్పగా కోచింగ్ ఇచ్చాడు కాబట్టి నెగ్గేమని వాళ్ళు గాడ్ అని అనుకోలేదు ఇటాలియన్స్ అనుకున్నారు గాడ్ అండ్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చింది ఫీఫా ఈసారి ఇటాలియన్స్ నెగ్గారు అప్పుడు వాళ్ళు గాడి అనుకోలేదు నేను చాలా కష్టపడి పనిచేసి నెగ్గేమని చెప్పాను గాడి ఈజ్ ఇటాలియన్స్ చేతిలో ఓడిపోయిన టీం వాళ్ళు అనుకున్నారు గాడి సో ఈ విధంగా మనం ఏమనుకుంటామంటే సుఖం వచ్చిందనుకోండి అదంతా మన గొప్పదనమే అని అహంకరిస్తాము దుఃఖం వచ్చినట్లయితే ఇది దేవుడు మన మన మీద కోపంతో మన మీద వ్యతిరేక భావంతో ఈ దుఃఖాన్ని దేవుడు మన మీద పాడేశాడు అని అనుకుంటాం ఈ రెండు ధోరణులు తప్పు ధోరణులు ఆ మీరు గమనించారా లేదా దేవుడికి కోపం వచ్చింది అంచేతనే దుఃఖం మనకు వచ్చింది అనుకుంటారు లేదా మనం దేవుడికి మొక్కు తీర్చుకోకపోతే దేవుడు కోపం వచ్చి దుఃఖాన్ని మనం ఏదైతే తోసేస్తాడు అని కూడా అనుకుని భయపడుతూ ఉంటాను సో ఈ విధంగా సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల వచ్చేటువంటి దోషాలు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనకి సుఖం వచ్చినప్పుడు అది ఈశ్వరుని యొక్క అనుగ్రహము అని మనం ఈశ్వరుణ్ణి గుర్తు చేసుకుని భక్తితో ప్రేమతో గుర్తు చేసుకుని ఆ గుర్తు చేసుకోగలిగితే అహంకరించడానికి అవకాశం ఉండదు అహంకారము కలుగదు అది గొప్ప అచీవ్మెంట్ అహంకారం లేకుండా నిలిచి ఉండడము అది సామాన్యమైన విజయం కాదది చాలా పెద్ద విజయం ఎందుకంటే మనము ఇతరుల మీద విజయాన్ని పొందే ప్రయత్నం చేస్తామే తప్ప మన మనస్సు మీద మన అహంకారం మీద మనం విజయాన్ని సాధించటము అది అన్నిటికంటే గొప్ప విజయము కనుక మనకి సుఖం లభించినప్పుడల్లా అది ఈశ్వరుని యొక్క అనుగ్రహము అని మనం తెలుసుకోవాలి అది నెంబర్ వన్ దానివల్ల అహంకరించడము అనే దోషం మనకి దూరం అయిపోతుంది దుఃఖం వచ్చినప్పుడు ఇది కూడా నాకు ఈశ్వరుడు యొక్క అనుగ్రహమే ఇది ఈశ్వరుని యొక్క ప్రసాదము అని దానిని స్వీకరించటం అంటే చూడండి ఈశ్వరుని మీద భక్తి ఉన్నదనుకోండి భక్తి ఉన్నట్లయితే భక్తి అంటే ప్రేమ ప్రేమ ఉన్నట్లయితే ఆ ప్రేమ వలన ఆ ఈశ్వరుడు ఇచ్చిన దుఃఖాన్ని కూడా మీరు చాలా తేలికైన మనస్సుతో స్వీకరించగలుగుతారు ఎందుకంటే ఆ ఇచ్చింది ఈశ్వరుడు కనుక మీకు దృష్టాంతం చెప్తా కొంతమంది ఒక నావ మీద ప్రయాణం చేస్తున్నారు షిప్ ప్రయాణం చేస్తున్నారు సముద్ర మధ్యంలో ఉండగా పెద్ద తుఫాన్ వచ్చింది తుఫాన్ వస్తే ఈ షిప్ పైకి ఎగిరి పడుతోంది పెద్ద అల మీద పైకి వెళ్తోంది కొండంత ఎత్తు వెళ్తోంది మళ్ళీ అక్కడి నుంచి పడిపోతుంది ఎప్పుడు పగిలిపోయి షిప్ మునిగిపోతే ఎవరూ బతకడం అని అందరూ చాలా భయపడిపోతున్నారు ఏడు ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నారు చాలా మునిగిపోతున్నారు భయంతో చచ్చిపోతాడేమో కానీ వీళ్ళందరిలో ఒక ఆయన మాత్రం అలా భయపడకుండా నిశ్చలంగా ఉన్నాడే అప్పుడు ఆయన భార్య అడిగింది మేమందరం భయపడుతున్నాం కదా నువ్వెందుకు భయపడవు ఏమిటి భయపడకపోవడానికి చాలా కారణమేమి అని అడిగితే ఎందుకంటే లోకంలో అందరూ ఏడుస్తుంటే ఏడవకుండా ఉన్నవాడిని చూసి ఎందుకున వీడెందుకు ఏడవట్లేదు అని అందరికీ డౌట్ వస్తుంది అందరూ భయపడుతుంటే భయపడకుండా ఉన్నవాడిని చూసి వీడెందుకు భయపడలేదు అని సో భయపడకపోవడం కూడా అదేదో తప్పన్నట్టుగా జనులు అలా భావన చేస్తారు సో ఆమె ఇతన్ని అడిగింది ఎందుకు నువ్వు భయపట్టలేదా భర్తను అడిగింది నువ్వెందుకు భయపడమని అంటే ఆయన ఏం చేశాడంటే జేబులోని తుపాకీ తీశాడు లోడెడ్ గన్ రివాల్వర్ తీసి వేలు ఆ ట్రిగ్గర్ మీద పెట్టి ఆ తుపాకీని ఆవిడ తలకి టార్గెట్ చేసి పెట్టాడు ఇలా తలకి పెట్టాడు ఇదిగో నేను ట్రిగ్గర్ నొక్కేస్తాను అని అన్నాడు అంటే ఆవిడ చాలజాని వేళాకోవడం తీసి పక్కన పెట్టండి అన్నాడు అంటే ఆయన అడిగాడు నువ్వు ఎందుకు భయపడం తుపాకీ లోడెడ్ గన్నీ తలకి పెట్టి ట్రిగ్గర్ మీద వేలు పెట్టినప్పుడు నువ్వు ఎందుకు భయపడం అని అడిగాడు నేను ఎందుకు భయపడినంటే ఆ తుపాకీ ఉన్నది నీ చేతిలో గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు నన్ను ప్రేమిస్తున్నావు మన మధ్యన ప్రేమ ఉన్నది గనుక నీ చేతిలో తుపాకీ ఉన్నా నాకు భయము కలుగదు ఇదే తుపాకీ ఇంకొకటి చేతిలో ఉండి వాడు తలకి పెట్టి ఇదిగో కాల్చిస్తానంటే అసలు వాడు కాల్చక ముందే ప్రాణం పోతుంది భయంతో కానీ అదే తుపాకి నేను ప్రేమించే వ్యక్తి చేతిలో ఉండి తలకి పెడితే పోవతలకి వెళ్ళకూడడం తగ్గి అని భయం భయమే కలుగదు సరిగ్గా ఈ నావ ఈ సముద్రం మన జీవితాలు ఈశ్వరుని చేతిలో ఉన్నాయి కాబట్టి ఈశ్వరుని చేతిలో మన జీవితాన్ని పెట్టిన తర్వాత ఈశ్వరుడు మనకి ఏది అనుగ్రహిస్తే జీవితాన్ని అనుగ్రహిస్తే అదే భాగ్యం మృ మృత్యువుని అనుగ్రహిస్తే అదే భాగ్యం సుఖమైనా భాగ్యమే దుఃఖమైనా భాగ్యమే కనుక సుఖం ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల లభిస్తుంది దుఃఖం కూడా ఈశ్వరుని అనుగ్రహ రూపంగానే లభిస్తుంది అని మీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఏమవుతుందో తెలుస్తుందండి దుఃఖమును మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు చూడండి యాక్సెప్టెన్స్ అనే ఒక మాట నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నా యాక్సెప్ట్ చేయటం యాక్సెప్ట్ అంటే స్వీకరించుతా మీరు స్వీకరించగలిగినట్లయితే అప్పుడు అది ఇంకా దుఃఖమే కాదు దుఃఖం దుఃఖం కాకుండా పోతుంది ఇప్పుడు మీకు ఒక డెఫినేషన్ చెప్తా సుఖమనగానేమి దుఃఖమనగానేమి ఒక ఘటన ఘటిల్లుతుంది ఆ ఘటన సుఖమా దుఃఖమా ఇప్పుడు వర్షం పడింది అది సుఖమా దుఃఖమా అంటే వర్షం సుఖము కాదు దుఃఖము కాదు ఒక ఘటన ఆ వర్ష వర్షము ఘటనని మీరు స్వీకరిస్తే అంటే నాకు బాగా నచ్చింది అని మీరు అనుకుంటే అప్పుడు ఆ వర్షం పడడం ఏమవుతుంది సుఖమవుతుంది అదే ఘటనని మరొకడు తిరస్కరిస్తాడు నో నో వర్షం పడ్డానికి వీరు లేదు ఇది వర్షం పడ్డా ఇప్పుడు ఈ వర్షం పడితే నా పనంతా చిడిపోతుంది అని తిరస్కరిస్తాడు అప్పుడు ఆ వర్షం ఏమవుతుంది దుఃఖం కాబట్టి సుఖము దుఃఖము అనేవి ఒక ఘటన లేదా ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి తనంత తానుగా అంటే ఆ ఘటన కానీ ఆ వస్తువు కానీ ఆ వ్యక్తి కానీ తనంత తానుగా సుఖము కాదు దుఃఖము కాదు మీరు ఆ ఘటనని స్వీకరిస్తే అది సుఖము మీరు తిరస్కరిస్తే మానసికంగా మానసికంగా రిజెక్ట్ చేస్తే లేకపోతే రెసిస్ట్ చేస్తే అంటే ప్రతిఘటిస్తే మీరు ప్రతిఘటిస్తే అది దుఃఖం ఒక వ్యక్తి మీరు స్వీకరిస్తే సుఖము మీరు ప్రతిఘటిస్తే దుఃఖము ఆయన నడిచి వస్తున్నాడు దూరం నుంచి చూసారు ఎవడో వస్తున్నాడే ఇప్పుడు మనం ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు నాకు ఖాళీ లేదు కదా అంటే ఎవడో రావడం కూడా దుఃఖం అనిపిస్తుంది ఎందుకంటే మీరు రెడీగా లేరు రిసీవ్ చేసుకునేందుకు ఎప్పుడైతే రెడీ రెడీగా లేరో అదే దుఃఖం అనిపిస్తుంది ఆ మనిషికి కొంచెం దగ్గరకు వచ్చాడు గుర్తుపట్టాడు మీరు వీడి వీడి వీడు వస్తున్నాడే ఇప్పుడు న్యూ సెన్సు అని అనుకున్నారనుకోండి అప్పుడే మీలో దుఃఖం ప్రారంభమైపోతుంది వాడు రావడము తప్పదు ఒక పవగంట అరగంట కూర్చుని వెళ్ళడము తప్పదు అరగడ్డ సేపు కూడా మీరు ఒక అనీజీనెస్ ఒక దుఃఖాన్ని మీరు అనుభవిస్తారు అలా కాకుండా అదే మనిషి ఇంకో కారణం మరో కారణ మరో సందర్భంలో ఇంకో కారణంగా మంచిది ఇతను సమయానికి వస్తున్నాడు అని మీరు అనుకున్నారనుకోండి అతన్ని రాక అతను ఉన్న కొద్దిసేపు కూడా మీరు చక్కని ఉల్లాసాన్ని అనుభవిస్తారు అదే మనిషి మీరు స్వీకరిస్తే సుఖము ప్రతిఘటిస్తే దుఃఖము కాబట్టి సుఖ దుఃఖములనేవి ఒక ఘటన సుఖమా దుఃఖమా ఏది కాదు మీరు స్వీకరిస్తే అదే ఘటన సుఖము ప్రతిఘటిస్తే అదే ఘటన దుఃఖము ఒక వ్యక్తి ఒక వస్తువు సుఖమా దుఃఖమా మీరు స్వీకరిస్తే సుఖము ప్రతిఘటిస్తే దుఃఖము ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించదగ్గది సుఖమైనా దుఃఖమైనా ఈశ్వరుణ్ నుంచి మనకు ప్రాప్తమవుతుంది అని మీరు నిశ్చయించుకుని ఈశ్వరునిపై నిండైన ప్రేమ భక్తి మీరు అలవరుచుకున్నట్లయితే ఈ సుఖదుఖముల బంధం నుంచి మీరు బయటపడుతుంటారు ఎందుకంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నేను ప్రేమించే ఆ ఈశ్వరుణ్ నుండే కనుక ప్రేమించే వారి నుండి ఏది వచ్చినా అది స్వీకార్యమే దాంతో ప్రతిఘటించటం అనేది ఉండదు ప్రేమించే వాణి నుండి వచ్చేది మనం ప్రేమించని వాణి నుండి ఏది వచ్చినా అది ప్రతిఘటించే సందర్భం ఉంటుంది మనం ప్రేమించే ఈశ్వరం నుండి లభించేది ఏదైనా కూడా స్వీకార్యమే కాబట్టి సుఖము దుఃఖము అనేవి వీటి గురించి తెలుసుకోవాల్సింది నేను సంవరస్ చేస్తున్నాను అవి ఏది కూడా స్థిరంగా నిలబడదు ఆగమాపాయన ఇలా అలా పోతూ ఉంటాయి నెంబర్ వన్ సుఖం వెంబడి దుఃఖము దుఃఖము వెంబడి సుఖము వస్తాయి ఏది స్థిరం కాదు అలా వచ్చిపోతూ ఉంటాయి కాబట్టి వాటి గురించి మనం బెంగపెట్టుకోవాల్సింది ఏది లేదు సుఖం వస్తే అహంకరించవద్దు దుఃఖం వస్తే బెంగ పెట్టుకోవద్దు నెంబర్ వన్ నెంబర్ టూ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఈశ్వరుని అనుగ్రహమే కాబట్టి ఏది వచ్చినా నేను స్వీకరిస్తాను ముందే నా పని నేను చేశాను ఏది వచ్చినా నేను స్వీకరిస్తాను రెసిస్ట్ చేయటం నేను మానేస్తాను అని మీరు నిశ్చయం చేసుకుంటే మీరు సుఖదుఖముల బంధం నుంచి మీరు బయటపడిపోతారు మీరు సుఖమునకు దుఃఖమునకు అతీతమైన శాంతావస్థ మనస్సు శాంతంగా ఉండే అవస్థ ఆ శాంతావస్థ ఆనందము అనుభవానికి వస్తుంది ఆనందము సుఖదుఖములకు అతీతమైనటువంటి స్వరూపము అక్కడికి మీరు చేరుకుని మీరు నిశ్చింతగా ఉండిపోగలుగుతారు మానవులు సుఖదుఖముల బంధంలో ఉంటారు ఈ సుఖదుఖాలని మ్యానికులేట్ చేసి తద్వారా ఏదో బాగుకోవాలని ట్రై చేస్తారు నాకు సుఖం ఎక్కువ రావాలి దుఃఖం తక్కువ రావాలని ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నం ఫలించదు అది ఫెయిల్ అయిపోతుంది మీరు సుఖదుఖములను రెండింటికి అతీతంగా వెళ్ళటానికి అదే ప్రయత్నం మీరు చేస్తే మీరు సక్సెస్ అయిపోతారు కాబట్టి జీవితంలో ఇది దుఃఖము ఇది సుఖము అని ముద్రలు వేసుకుని కూర్చోకూడదు దుఃఖమును కూడా ఈశ్వరుని కృపగా దర్శించే ప్రయత్నం చేస్తే దాని క్యారెక్టర్ మారిపోతుంది అది మీ మనస్సుకి ఆ విధమైన క్లేశాన్ని కలిగించలేదు దాని క్యారెక్టర్ మారిపోతుంది మీరు ఆలోచించాలి నాకు ఒక దృష్టాంతం గుర్తుకొస్తుంది సోమర్ సెట్ మామ్ అనే ఒక పెద్ద రచయిత ఉండండి ఆయన ఆయన రచించిన పుస్తకం మీరు పేరు విని ఉంటారు హ్యూమన్ బాండేజ్ అని చాలా ప్రసిద్ధి చెందిన గ్రంథం దాంట్లో నాయకుడు హీరో ఫిలిప్ అనే హీరో ఉంటాడు అతనికి క్లబ్ ఫుట్ అని ఒక అంగవైకల్యం ఉంటుంది క్లబ్ ఫుట్ అంటారు అంటే కాలు అంగవికలంగా అంగవిక అంగవైకల్యం గలవాడు వికలాంగుడు చిన్నప్పటి నుంచి అందరు పిల్లలు చక్కగా పరుగులు తీస్తూ కబడ్డీలు ఇవి ఆడుకుంటూ ఉంటే ఇతను కాలుని లాక్కుంటూ నడిచేవాడు కుంటుకుంటూ లాగుకుంటూ నడిచేవాడు ఎందుకంటే వికలాంగుడు కదా దాంతో చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడు తర్వాత స్కూల్లో టీచర్స్ వాళ్ళు కూడా ఇతన్ని ఒక చిన్న చూపు చూసేవారు వికలాంగుడు కదా ప్రేమించడానికి బదులుగా చిన్న చూపు చూసేవారు దాంతో ఆయా ఘటనలలో తనను పక్కన పెట్టేయటం తనకి తగిన ప్రేమను చూపించకపోవటం తను అందరిలో కలిసి అందరితో సమానంగా ఉండలేకపోవటం ఈ విధంగా చిన్నతనం నుంచి ప్రైమరీ స్కూల్ హై స్కూల్ మహా మానసికంగా అనుభవిస్తాడు తర్వాత కాలేజీకి వెళ్తాడు కాలేజీలో కూడా దుఃఖమే అనుభవిస్తూ ఎందుకంటే కాలేజీలో కూడా ఇతర విద్యార్థులు అంగడా ఎదుర లైక్ దట్ వాళ్ళు దే మేక్ ఫన్ నమ్ అలాగ వెళ్ళకూడని చేయటము లేకపోతే వాళ్ళతో సమానంగా పరిగెత్తలేకపోయిన దానివల్ల తాను ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి చాలా దుఃఖాన్ని అనుభవించటము ఇలా చేస్తూ ఉంటాడు ఓ రోజు ఓ ఘటన నాకు పూర్తి వివరాలు నాకు గుర్తులేవు ఆ ఘటనలో ఏమవుతుందంటే అతనికి వెంటనే ఒక వివేకం ఉద్బుద్ధమవుతుంది ఉద్బుద్ధమయ్యి అతను ఏమంటాడంటే ఐ ప్రే టు గాడ్ నాకు ఉన్న ఈ క్లబ్ ఫుడ్ నేను దీనిని యాక్సెప్ట్ చేస్తున్నాను చేతులు కాళ్ళు దేహము బుద్ధిశక్తి అన్నీ ఈశ్వరుడే ఇచ్చాడు చేతులు మంచి బలంగా పనిచేస్తున్నాయి బుద్ధి బాగా బలంగా పనిచేస్తుంది ఆ సుఖాన్ని ఈశ్వరుడే ఇచ్చాడు కాలు అంగ వికలంగా ఉన్నది సో కుంటి ఆ దుఃఖాన్ని కూడా ఈశ్వరుడే ఇచ్చాడు ఈ సుఖాన్ని స్వీకరించిన నేను ఆ దుఃఖాన్ని ఎందుకు స్వీకరించకపోవాలి నేను ఈ క్లబ్ ఫుడ్ ఈ అంగవైకల్యాన్ని ఈశ్వరుడిచ్చినటువంటి ఒక ప్రసాదంగా నేను స్వీకరిస్తున్నాను అని అనుకుంటాడు ఆయన అది మైండ్లో అంతవరకు అతనిని పీడిస్తూ ఆ ఫీలింగ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒక న్యూనతా భావం అది ఒక్క క్షణంలో చెరిపివేసినట్టయింది అయిపోతే అతను వెంటనే స్టేజ్ మీదకి వస్తాడు కుంటుకుంటూ వస్తాడు స్టేజ్ మీదకి కానీ ముఖంలో ఏ రకమైన సంకోచం కానీ బెరుకు కానీ బెంగ కానీ భయం కానీ ఏమీ ఉండదు అందరూ మామూలుగా నడుచుకుంటూ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళ కంటే కూడా ఎక్కువ హుందాగా కుంటుకుంటూ స్టేజ్ మీదకి వచ్చి లెక్చర్ చెప్తాడు ఇంకా ఆ తర్వాత జీవితంలో అతను ఎప్పుడు తన కుంటికాలు కారణంగా పరిగెత్తలేకపోవచ్చు కాక కానీ తన కుంటికాలు కారణంగా మానసికంగా ఎటువంటి క్లేశాన్ని అతను ఎప్పుడూ అనుభవించలేదు ఇది ఒక దృష్టాంతం కాబట్టి కుంటికాలు కానీ లేకపోతే ఏదైనా ఒక అనారోగ్యం కానీ అంగవైకల్యం కానీ ఎంతవరకు దుఃఖమో తెలుసునండి దానిని మీరు ప్రతిఘటించినంత వరకే అది దుఃఖం ఇప్పుడు బాల్డ్ హెడ్ ఉందనుకోండి బాలి హెడ్ మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు చాలా మంది ఇప్పుడు ఒక స్పెషలైజేషన్ ఒకటి ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైనా విన్నారా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను ఇవన్నీ కాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే జుట్టుని ఇంకో జుట్టు తీసుకొచ్చి మీకు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు లిగ్ కాదు అక్కడ దాన్ని ఫిక్స్ చేస్తారు ఒక ఒక హెయిర్ తర్వాత ఇంకొక హెయిర్ తర్వాత ఇంకొక హెయిర్ అలా ట్రాన్స్ప్లాంట్ చేసుకురావాలి ఎన్ని హెయిర్స్ ఉంటాయి చాలా ఉంటాయి కదా అంచేతనే అమెరికాలో ఏం చేస్తారంటే అది వాళ్ళు టెక్నాలజీ బాగా డెవలప్ చేసి రోబోట్ రోబోట్ కదా అది ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది అది ఏం చేస్తుందంటే వీడు జనరల్ అనస్థిషియా ఇచ్చేస్తారు వీడికి వీడి ఆ పర్టికులర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటువంటి ఆ సర్జికల్ చైర్ లో కూర్చోబెడతారు జనరల్ ఎనస్థిషియా ఇచ్చేస్తారు వీడు అలా పొడి ఉంటాడు ఆ రోబోట్ వీటి తలని ఫిక్స్ చేసి పెట్టేస్తుంది కదలకుండా ఫిక్స్ చేసి అది ఏం చేస్తుందంటే ఒక నీడులు ఉంటుంది ఆ నీళ్ళతో పొడుస్తుంది చిన్న హోల్ పడుతుంది ఆ జుట్టు కొన తీసుకొచ్చి దాంట్లో ఫిక్స్ చేస్తుంది మళ్ళీ పక్కకు వెళ్ళి నీళ్లు పొడవు ఫిక్స్ ఇలా గంట రెండు గంటలు అయ్యేప్పటికీ వీడికి ఆ జుట్టు అంతా ఫిక్స్ అవుతుంది అలాగా అప్పుడు మళ్ళీ స్పిటల్లో ఒక బెడ్ మీద అట్టబెట్టేస్తారు రెండు మూడు రోజుల్లో అదంతా హీల్ అయ్యి వీరికి జుట్టు వస్తుంది దీన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమని జనం విరగబడతారు ఎందుకో తెలుసు ఈ బాల్డ్ హెడ్ అనేది దుఃఖము గనుక దాని నుంచి తప్పించుకోవడానికి సపోజ్ బాల్డ్ హెడ్ వచ్చింది భగవంతుని అనుగ్రహము హెయిర్ ఆయిల్ ఖర్చు తప్పింది తర్వాత షాంపూ ఖర్చు తప్పింది డ్యాండ్ ఉందా లేదా అనే బెంగ వదిలిపోయింది ఇంక ఇప్పుడు ఏ డ్యాన్ లేదు అసమానం ఈ బార్బర్ షాప్కి వెళ్లి దాన్ని ఖర్చు చేస్తూ ఉండడం ఇదో సమస్య వదిలిపోయింది అబ్బా స్నానం ఒకసారి కాదు మీరు మూడు సార్లు స్నానం చేసినా రంప పడుతుంది బెంగ ఉండదు ఎన్ని ఒక ఎటు వచ్చి వేసిన పెట్టుకోవాలి దగ్గర వేసవి కాలం బయటికి నడిచి వెళ్లినప్పుడు ఆ హ్యాట్ మర్చిపోకుండా కాబట్టి అది ఒక్కటే ప్రికాషన్ మీరు తీసుకోగలిగితే బాల్డ్ హెడ్ అంత భాగ్యం అదేదానికి ఒకటి ఇట్ ఈ జస్ట్ మ్యాటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ యుక్సెప్ట్ ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి బాల్డ్ హెడ్ వాడి ముందు హెయిర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ చూసి ఒక నిర్వికారమైన నవ్వు నవ్వి పట్టించుకోవడం దాన్ని వదిలేస్తాడు ఏ రకమైన వికారము కలగదు మనస్సుకి ఎందుకంటే హెయిర్ ఆయిల్ అసలు అవసరమే లేదు ఊ జస్ట్ డోంట్ నీడ్ ఇట్ కాబట్టి జీవితంలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఒక సర్జికల్ మెథడ్ మెడికల్ ప్రొఫెషన్ డెవలప్ చేసింది అంటే దాని అర్థం ఏంటండి దాని అర్థం ఏంటంటే మనిషి ప్రకృతి యొక్క ప్రసాదాన్ని ాల్ హెడ్ లాంటి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అని మనకు అర్థమైపోయింది కదా కాబట్టి జీవితంలో మీరు ఏ మేరకు యాక్సెప్టెన్స్ స్వీకారము మీరు దాన్ని పట్టుకుంటారో ఆ మేరకు మీరు సుఖదుఖముల జంజాటం నుంచి బయటపడిపోతారు ఈ యాక్సెప్ట్ చేయటం తేలిక కాదు కష్టం చాలా కష్టం ఒకప్పుడు యాక్సెప్ట్ చేయటానికి మనసు ఒప్పుకోదు ఎందుకంటే మనస్సు ప్రతిఘటించటానికి అలవాటు పడి ఉంటుంది అలా ప్రతిఘటిస్తూ ఉంటుంది ఎలా అవడానికి వీర్లేదు ఇలా ఎందు చేశాడు దేవుడు అని ప్రతిఘటిస్తూ నేను ఒక ఆమెను చూశాను యూనివర్ యుఎస్లో ఆమె పుత్రుడు ఆర్టిస్టిక్ చైల్డ్ ఆర్టిస్టిక్ ఆర్టిజం అనే ఒక వ్యాధి అంటే మెంటల్గా డెవలప్మెంట్ ఉండదు ఆమె ఎప్పుడు కనపడ్డా ఒకటే ప్రశ్న భగవంతుడు ఈ ఇంత ద్రోహం మాకెందుకు చేశాడు ఆమె అలా ప్రశ్న వేస్తే చెప్పడానికి కూడా మనసు రాదు అమ్మా మీరు అలా అనుకోకండి ద్రోహం అని ఎందుకు అనుకుంటారు ఇది కూడా ఒక వరము ఒక ప్రసాదము అనుకోండి అని చెప్తే అది అనుకుంటాం స్వామిజీ మిగతా పిల్లలను చూడండి ఈ పిల్లల్ని చూస్తే దీన్ని ప్రసాదం వరం అనుకుంటాం అని ఎప్పుడు అలాగే చెప్తుంది సరేనమ్మా మరి ఇంక మనం ఏం చేయగలుగుతాం అని ఆమెకి ఏం చెప్పాలో తోచదు చిత్రం ఏంటంటే ఇంకొక ఆమె నిరుగుతున్నాను ఆమె సెలెక్ట్ చూస్ అనే ఒక ఉంటారు ఆమెకి ఇద్దరు పుత్రులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇద్దరూ ఆర్టిస్టిక్కే ఆమె ఏమంటుందంటే ఈ పిల్లలిద్దరూ నాకు భగవంతుడిచ్చిన వారాము వాళ్ళకి సేవ చేయడంలో వాళ్ళని తీర్చిదిద్దడంలో వాళ్ళు వాళ్ళని ప్రతి చిన్నదానికి వాళ్ళని సపోర్ట్ చేయటంలో నా జీవితం అంతా కూడా ఒక ఈశ్వరారాధన రూపంగా గడిచిపోతోంది ఇంకా నేను ఏ పూజలు చేసేది లేదు ఏ సోషల్ యాక్టివిటీస్ చేసేది నాకున్న కర్తవ్యం ఒకటే భగవంతునిచ్చిన ఈ పిల్లలిద్దరినీ సాకుతో ఉండడము అని చెప్పింది ఆవిడ చాలా హ్యాపీగా ఉల్లాసంగా ఉంటుంది తన కొడుకులిద్దరూ కూడా ఆర్టిస్టిక్ చిల్డ్రన్ అనేటువంటి ఒక ఆ న్యూనతా భావము ఆమెలో ఇసుమంతైనా లేదు వీళ్ళిద్దరినీ చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే కష్టం యాక్సెప్ట్ చేయడం కష్టం అటువంటి పరిస్థితిని స్వీకరించడం కష్టం కానీ రెండు కండిషన్స్ ఒకటి ఈశ్వరునిపై నిండైన భక్తి ఈశ్వరుడిచ్చాడు ఎందుకు ఇచ్చాడు తెలియదు ఇచ్చాడు దీంట్లో ఏదో ఒక ప్రసాదము ఒక అనుగ్రహము దాగి ఉంటుంది మనకు తెలీదు అది ఇది ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా నేను స్వీకరిస్తున్నాను నిండైన భక్తి ఉంటే కానీ ఈ పని చేయలేరు కాబట్టి ఈశ్వరునిపై దృఢమైన భక్తిని మనం అలవరుచుకుని భక్త అంటే పూజలు చేయటం కోరికలు తీర్చుకోవడం కాదండి ఆ పిచ్చి నుంచి బయటపడిపోయి భక్తంటే ఈశ్వరుడు ఇచ్చిన దానిని ప్రసాదంగా యాక్సెప్ట్ చేయడం దాని పేరు భక్తి అంటారు కాబట్టి ఆ రకంగా యాక్సెప్ట్ చేయగలిగినట్లయితే జీవితంలో చాలా మార్పు వస్తుంది మీరు ఆలోచించండి పెద్దలు సో శంకర్లు ఏమంటారో చూద్దాము సుఖం ఆహ్లాద దుఃఖం సంతాప అది సుఖ దుఃఖాలకి డెఫినేషన్ నేను చెప్పాను కదండి మనస్సుకి కలిగే ఒకనొక ఉల్లాసమైన అవస్థ దానికి ఆహ్లాదము అని అన్నారు దానికి అది సుఖము దుఃఖము అంటే మనస్సులో మంట మంట అంటే ఫిజికల్ కాదు నాకు మండిపోతూ ఉంది అంటారు చూడండి ఒక జ్వలన భావము అది దుఃఖము సంతాపము ఈ రెండు కూడా ఈశ్వరం వచ్చినవి అని స్వీకరించటం మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది తర్వాత భయం చాభయమేవచ ఓహో భవహ అభావ ఇప్పుడు చూడండి పుట్టుక వినాశము ఈ రెండు కూడా ఈశ్వరం నుంచే వస్తాయి ఇప్పుడు నన్ను ప్రశ్న అడిగారు నేను కెనడా వెళ్ళాను అప్పుడు ఓ ప్రశ్న అడిగారు మీరు ఆలోచించండి ఆ ప్రశ్న ఈ దీనికి దృష్టాంతం అవుతుంది మనం అప్పుడు సునామీ వచ్చింది ఇండియన్ కోస్ట్లోనో లేకపోతే ఇండోనేషియన్ కోస్ట్ దగ్గర కూడా చాలామంది చచ్చిపోయారు ఇండియాలోనే చాలా మంది వెయ్యి మంది ఎంతమంది చచ్చిపోయినట్టున్నారు నన్ను అక్కడ అడిగారు సునామీ ఎందుకు రావాలి దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు సునామీని ఎందుకు సృష్టించాలి అని అడిగాడు అంటే నేను అన్నాను చూడండి దేవుడంటే జన్మనిచ్చేవాడే కాదు మృత్యువునిచ్చివాడు కూడా దేవుడే సో అమృతంచైవ మృత్యుశ్చ సదస్యాహం అంతున కాబట్టి ఈ ఇంతమంది ప్రాణులను సృష్టించిది దేవుడే తాను సృష్టించిన ప్రాణులను తన ఎందు కూడా దేవుడే సపోజ్ దేవుడు మీ కోరిక తీర్చి దేవుడు ప్రాణులను ఇంకా మృత్యువు లేకుండా మృత్యువుని పంపించకుండా అలాగ మరణం లేకుండా చేసేసాడనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలుసునండి వీళ్ళందరూ కూడా ముదుసలు అయిపోయి కథలు లేకుండా అలాగ జీవోత్సవాళ్ళ బతుకుతూ ఉంటారు మీరు ఊహించండి ఒక కుటుంబంలో ఒక జనరేషన్లో ఎమ్మళ్ళు ప్రాణాలు పోకుండా అందరూ అలాగే బతికే ఉన్నారనుకోండి ఎలా ఉంటుంది ఆ ఫ్యామిలీ అవి జస్ట్ ఇమాజిన్ ఎవళ్ళు చచ్చిపోలేదు ఇరవై ఏళ్లలో ఎవళ్ళు చచ్చిపోలేదు ఆ కుటుంబంలో ఆ కుటుంబం ఎలా ఉంటుంది అందరూ రోజు ఒక అరడద మందిని హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉండాలి కాబట్టి జన్మనిచ్చిన వాడే మృత్యువును కూడా ఇస్తాడు భవ అభావ భవ అంటే పుట్టుక అభావ అంటే తద్విపర్య అంటున్నారు శంకరుడు దానికి ఆపోజిట్ మృత్యు రెండు కూడా ఈశ్వరుడు నుంచే వస్తాయి సో సునామీ వచ్చి వెయ్యి చచ్చిపోయారు కదా దేవుడు ఇలా ఎందుకు చేశాడు అని అడిగారు నన్ను నేను అన్నాను ఈ ప్రశ్న మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని చెప్పాను అడిగాను నేను ఎందుకు అడుగుతున్నాను నన్ను చూస్తే అడగాలి నేను మీకు నేను ఏమన్నా దేవుడికి మీకు మధ్యవర్తినా ఏమన్నానా మీ దేవుణ్ణి మీరు ఉపాసన చేసుకోవాలి నా దేవుణ్ణి నేను ఉపాసన చేసుకుంటా తప్ప ఇంట్లో నేనేం మధ్యవర్తిని కాదుగా మీరు మధ్యలో నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు ఆరాధించే దేవుడు లేదో మీరే అడగండి డైరెక్ట్గా మధ్యలోను అని నేను చెప్పాను అంటే అన్నారు అలాగే నువ్వేమో సన్యాసిని వేషం వేసావు భగవద్గీత అంటావు అందుకోసం నేను ఓకే ఫైర్ అండి సరే నేను ప్రశ్న అడుగుతా చెప్పండి ఆ సునామీ వచ్చిన రోజున సౌత్ ఇండియాలో వెయ్యి మంది ప్రాణాలు పోయారని కదా మీరు అనేది అదే రోజు మద్రాసులో నర్సింగ్ హోమ్స్లో పదివేల మంది శిశువులు జన్మించినారు అదే రోజు పదివేల మంది శిశువులు జన్మైంది మరి దానికి మీరేం చెప్తారు కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రశ్న మీరు ఎందుకు అడగలేదు భారతదేశంలో ఒక కో వంద కోట్లు ఉండి ముప్పై మూడు కోట్లు ఉండి వారు స్వాతంత్రం ఇచ్చేప్పటికి ఇప్పుడు వంద కోట్లు ఎందుకు అయ్యారు భగవంతుడు ఇంతమందిని ఎందుకు సృష్టిస్తున్నాడు ఆ తర్వాత నూట కోట్లు అయిపోయారు ఇప్పుడు ఇంతమందిని భగవంతుడు ఎందుకు సృష్టిస్తున్నాడు అని మీరు ఎందుకు అడగలేదు ఆ ప్రశ్న మీకు అడగాలనిపించలేదా ఓ వెయ్యి మంది ప్రాణం పోతే ఇది భగవంతుడు ఎందుకు చేశాడు అని అడుగుతున్నారా కాబట్టి జన్మనిచ్చినా భగవంతుడే మృత్యువునిచ్చినా భగవంతుడే అని సమాధానం చెప్పాను మంచిది సో శంకరులు భవ ఉద్భవ అభావ తద్విపర్య సో పుట్టుక దానికి ఆపోజిట్ అభావ అభావ అన్న అభవ అన్న ఒకటే దానికి ఆపోజిట్ అంటే మృత్యువు ఈ రెండు కూడా ఈశ్వరుని నుండియే మనకు వస్తూ ఉంటాయి అంచేతనే ఎవరైనా శిశువు జన్మించారనుకోండి ఆ జన్మ పేరుతో ఎక్కువ హడావిడి చేయకూడదు జన్మ పేరుతో చాలా హడావిడి చేయకూడదు ఎందుకంటే జన్మ పక్కనే మృత్యు ఉంటుంది జన్మ ఉన్న చోటే మృత్యు కూడా ఉంటుంది